రామాయణంలోనే ఇంకో సరదా కదా చెప్పమంటావా రాముడు అడవికి వెళ్ళాడు హ్యాపీగా ఉన్నాడు అక్కడ అలా కొంతమంది ఆయనకి సోల్జర్స్ అంతా మంకీస్తూ వాళ్ళతో ఉన్నాడు ఒకసారి ఏమైంది ఆయన అడవిలో నీకు ఇంతకుముందు ఐలాండ్ అంటే చెప్పాను ఏంటి ఇతను పెద్ద నీళ్ళు ఉండి మధ్యలో ల్యాండ్ ఉంటే దాని ఐలాండ్ అంటారు అలాంటి ఐలాండ్కి వెళ్ళాల్సి వచ్చింది మధ్యలో ఏమో కొంచెం కాదు దాని పెద్ద సీ ఉంది మనం ఇప్పుడు ఇండియన్ ఓషన్ అంటాం అది ఎక్కడి నుంచి క్రాస్ చేసి అక్కడికి వెళ్ళాలి చాలా లాంగ్ అంత లాంగ్ వెళ్ళాలంటే మనం ఈదుగుంటూ వెళ్ళాంత దూరం కాదు ఎగురు ఓ జంపు చేస్తే వచ్చేది కాదు ఎలాగా ఏదైనా బ్రిడ్జి కట్టుకోవాలి లేకపోతే రోడ్ వేసుకోవాలి సముద్రంలో సముద్రంలో రోడ్ వేసుకోకున్నాము కదా అందుకోసం చెప్పి రాముడే వాళ్ళు ఒక బ్రిడ్జి కట్టుకోవాలి అని అక్కడ కొన్ని రకాల రాళ్ళు ఉన్నాయి ఆ రాడ స్పెషాలిటీ ఏంటంటే నీళ్ళల్లో వేస్తే ఆ రాళ్ళు ఫ్లో అవుతాయి ఫ్లోట్ అవ్వడం అంటే తేల్తాయి కింది మామూలుగా నీళ్ళలో రాయేస్తే అది బరువుకి దోపలికి వెళ్ళిపోతుంది ఇక్కడ ఈ రాళ్ళు మాత్రం నీళ్ళలో వేస్తే అలా వాళ్ళ పైకి తేలుతూ ఉంటాయి మనం నీకు చిన్నప్పుడు పడవలు చేసుకోవడం అవి ఎప్పుడు చూసావో నువ్వు చూస్తే తెలుస్తుంది నీళ్ళ మీద ఎలా ఫ్లోట్ అవుతాయో లేకపోతే మనం చేసుకున్నా ఈ సార్ ఎప్పుడు అలా ఫోటో అవుతాయి సరే రాముడు తర్వాత అక్కడ ఉన్న మంకీస్ అంతా కలిసి అది వేస్తున్నారట వేస్తూ ఉంటే వాళ్ళ కాళ్ళ నుంచి ఏదో విడుతున్నట్టుగా అనిపించింది విడుతు ఏంట్రా చూస్తే ఒక స్క్వేర్ స్క్వేర్లు అంటే ఉడత ర్యాట్ కంటే ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది అది ముందుకి మనకి పరిగెడుతూ ఉంది ఏమిటి ఈ స్కోర్లో ఏం చేస్తుంది ఎందుకు పరిగెడుతుంది ఇది ఎవరు అని వాళ్ళు కాస్త జాగ్రత్తగా చూసేట ఏమిటది అది ఏం చేస్తుందంటే అక్కడ దగ్గర శాండ్ ఉంటుంది కదా కొంచెం శాండుని తీసుకెళ్ళడం ముందుకు పరిగెత్తడం ఆ రాయికి రాయికి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ ఫిల్ చేయడం కోసం ఆ శాండ్ వేస్తూ ఉండడం అలా చేస్తుంది అందరూ ఆశ్చర్యపేట ఇంత చిన్న స్కే అక్కడ మట్టి పోస్తూ ఉంటే ఎప్పటికోతుంది ఏంటి అని దాన్ని పిలిచి ఉడతా ఏం చేస్తున్నావు నువ్వు వస్తుంది ఎందుకు అంత కష్టపడుతున్నావు అంటే మీరు అంత పెద్ద పెద్దవాళ్ళు కానీ పెద్ద పెద్ద రాళ్ళు మోసుకొస్తున్నారు నేనేమో చిన్నగా ఉంటాను కనుక రాళ్ళు మోస్తే కష్టం కనుక నేను కొంచెం కొంచెం శాండ్ ఇసక పట్టుకొచ్చి అందులో పోస్తున్నాను నేను కూడా మీకు హెల్ప్ చేద్దామనే వచ్చాను అప్పుడు దాన్ని చూసరా ఆవుడు చాలా హ్యాపీగా అయ్యో ఇంత మంచిదరో ఈ స్క్వల్ అని చెప్పి దాని మీద బీప్ మీద ఇలా రాసేయట రాస్తే ఏమైందిట దాని బీప్ మీద మూడు చోట్ల నుంచి మార్క్లా పడిందిట త్రీ ఫింగర్స్ మార్క్ అందుకోసం ఇప్పుడు చూస్తే స్క్వల్స్కి వాటి బీప్ మీద మూడు గీతలు ఉంటాయి అంత ఆ గీతలు చూడగానే మనకి ఇది గుర్తొస్తుంది అనమాట చిన్న స్క్వర్లు రాముడింత పెద్ద గాడుకి అది హెల్ప్ చేయడానికి వెళ్ళింది అప్పుడేమో అది చేసే చిన్న హెల్ప్కే రాముడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి దానికి బ్లెస్ వేసాడు ఆ బ్లెస్సింగ్స్ బాగుంటాయి మంచిగా ఉంటుంది అని చెప్పి తెలుస్తుంది